आजम श्री ज्र ब्रह्मणस्पत सदा श्रुण्वन्नोतिदसादनमीमणाधिपत नम सदाशिवरंभा शचार्य मध्यम अस्मदाचार्यपर्यतापरंपरा ओम सहना सहनौ भुन सह वींकरवै స్మినావధీతనుస్షావహై ఓ శాంతిశాన్ని యో వేద నితహాయాం పరమే వ్యోమన్ సోష్ సర్వాన్ కామాన్ సహ ्रम्हण विपचि अकड़ना सो एकक्षनो एव ने सहयुगत एकक्षणोपूाव एक उपलब्धिया सबतृप्रकाशव निया ब्रह्मस्वूप्यतिरक्तयामोच ज्ञानी एवडते हृदयगुह ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచ్చిదానంద బ్రహ్మను తెలుసుకుంటాడు వాడు సోష్ణుతే సహా అశ్నుతే వాడు పొందును వేటిని సర్వాన్ కామా కామనలన్నీంటినీ అన్ని కామనలను అంటే అన్ని కామనలను అంటే ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి పొందుతూ ఉంటాడా ఏమో ఈ వేళ ఏమో సుఖాన్ని పొందాడు కొంతకాలం అయిన తర్వాత మరణించే స్వర్గ సుఖాన్ని పొందుతాడు అలాగనా అంటే నో సహా అంటే యుగపత్ ఒకే కాలమునందు అంటే అలాగెలాగంటే ఏకక్షణ ఉపారూఢ అనేవాణములో అన్ని కామనలకి అన్ని కామనలు తీరిపోతాయి ఒకే క్షణంలో ఇంకా అసలు కామన అనేది మిగలదు ఎందుకనంటే ఏకయా ఉపలబ్ధియా ఉపలబ్ధి అంటే తెలుసుకొనుట రెండు అర్థాలు ఉపలబ్ధికి పొందుట తెలుసుకొనుట రెండూ కలిసే ఉంటాయి మీరు దేనిని తెలుసుకుంటారో దానినే పొందుతారు ఆ మాట నేను మన క్రితం క్లాస్లో మీకు మనవి చేశాను మీకు దేని ఏది తెలియబడుతుందో అదే పొందబడుతుంది ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రేమించే ఒక వ్యక్తి వచ్చి ఆ గోడపక్కన నిలబడి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి యొక్క రాక కోసం నేను తహతహలాడిపోతున్నాను ఆ వ్యక్తి వచ్చేస్తే నా మనసులో ఉండే బెంగంతా తీరిపోతుంది వచ్చాడు ఆ గోడపక్కన ఉన్నాడు ఇప్పుడు నేను పొందినట్ట ఆ వ్యక్తిని పొందనట్ట పొందలేదు ఇంకా అమెరికాలో ఉండగా తహతహలాడుతున్నాను అమెరికా నుంచి వచ్చేసి ఆ గోడ పక్కన ఉన్నాడు రెండు ఒకటే అదేమిటండి ఐ ఐదు ఇంకా ఐదు అడుగులే ఉందంటే ఏం లాభం పొందనంత వరకు ఆ తహతహ ఆ దుఃఖము ఆ కామన అలాగే ఉంటుంది పొందడం అంటే వచ్చి పక్కన నిలబడ్డాడు అయినా నాకు తెలియలేదు అయినా పొందినట్లు కాదు నేను నిద్రపోతున్నాను వచ్చి నా పక్కనే కూర్చున్నాడు అయినా నాకు తెలియలేదు అంతే తెలియనంత వరకు పొందినట్లు కాదు కాబట్టి ఉపలబ్ధి అనే పదము వేదాంతంలో చాలా ఇంపార్టెంట్ లోకంలో ఏమనుకుంటారంటే పొందడం వేరు తెలియడం వేరు అనుకుంటారు పొందడం వేరు తెలియడం వేరు కాదు ఏది తెలియబడుతుందో అదే పొందబడుతుంది సమస్త సుఖములు దుఃఖములు వాటి యొక్క స్వరూపం అట్టిది కనుక ఒకే ఒక అంటే ఒక్కసారిగా వాడు సమస్త సుఖాలని పొందాడు అంటే సమస్త సుఖాలని తెలుసుకున్నాడు తెలుసు తెలుసుకోవడం ద్వారా పొందాడు సుఖం దగ్గరకు వచ్చేప్పటికీ జ్ఞానము అనుభవము అయితే పొందడము తెలుసుకోవటము రెండు ఒకటే దీనికి ఈ ఉపలబ్ధి అనే అన్ని కామనలు ఒకేసారి పొందేసేడు అంటే అది అనంతమైన ఆనందం కదా ఈ అనంతమైన ఆనందం ఎక్కడుంది అంటే ఇది కొత్తగా వచ్చేది అనంతమైన ఆనందం అవుతుందా కొత్తగా వచ్చేది ఏది అనంతం కాదు ఇప్పుడు లేదు ఇక్కడ ఎక్కడి నుంచో వస్తుంది ఇంపోర్ట్ చేసుకుంటాము అంటే అనంతం ఎలా అవుతుంది అది శాంతమే అయిపోతుంది అంచేతనే అది ఎప్పుడూ అక్కడ ఉన్నది ఎలా ఉంది అంటే సవితృప్రకాశవత నిత్యయ ఇది ఎలాగంటే మొత్తం అంత చీకటి ఒక్కసారిగా ఈ చీకటి అంతా పోయి సూర్యుడు వచ్చేసేడు అంటే లేని సూర్యుడు కొత్తగా అప్పుడు వచ్చాడా లేకపోతే సూర్యుడు ఉన్నాడు కానీ ఆయన ప్రకాశించట్లేదు అంచేతనే అంత చీకటిగా ఉంది ఇప్పుడు సడెన్గా ప్రకాశించడం మొదలుపెట్టాడు ఇజ్ ఇట్ సో నో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు ఏవో ఆటంకాలు ఉండడం చేత మనకి ఆ సూర్యప్రకాశం దొరకలేదు లభించలేదు ఉపలబ్ధి సో అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మస్వరూపమునందే అనంతమైన ఆనందము నిహితమై ఉన్నది అది మనకి అజ్ఞానం చేత లభించలేదు ఇప్పుడు వీడు ఒక్కసారిగా తెలిసేసుకుని సర్వమును పొందేసినాడు ఆనందము అనంతమైన ఆనందము అది ఆత్మ యొక్క స్వరూపము ఎలాగైతే సూర్యునికి ప్రకాశము నిత్యము స్వరూపమై ఉన్నదో ఈ కూడా అట్టిదియే బ్రహ్మ అంటే అదే బ్రహ్మరూప అవ్యతి అంచేతనే మీరు ఏదైనా ఒక క్షణంలో మహానందాన్ని అనుభవించారు అనుకోండి అందరూ అనుభవిస్తారు అనుభవించని వాడు ఎవ్వలేడు ఆఖరికి నేను నా జీవితంలో ఇంకా సుఖమనేది ఏదీ లేదు నేను అన్ని విధాలా నాశనం అయిపోయాను అని అనుకునేవాడు కూడా అలా అనుకుంటూ ఉండగానే వాడికి తెలియకుండా వాడికి తెలియకుండగానే ఒక మధుర క్షణం వాడికి లభిస్తుంది అప్పుడు వాడు ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు లైఫ్ కన్విక్ట్ కూడా పొద్దున్న కాఫీ ఇచ్చినప్పుడు ఆ కాఫీ తాగిన క్షణంలో నేను ఒక వ్యక్తిని లైఫ్ కన్విత్తుని నాకు భవిష్యత్తు లేదు అని అను అను అనే అనే ఆ వ్యక్తిత్వం ఉండదు ఆ కాఫీ తాగిన క్షణంలో ఆ వ్యక్తిత్వం డ్రాప్ అయిపోయి వాడు ఆ బ్రహ్మానంద ఉపలబ్ధిని పొందుతాడు ఆ ఫస్ట్ సిప్ ఆఫ్ కాఫీ అయిపోయిన వెంటనే తర్వాత మామూలుగా రెండో సిప్ నుంచో లేకపోతే ఇంకొంచెం కాఫీ తాగడం అయిన తర్వాత కాఫీ సెటిల్ అయింది కొత్త వన్ ఫోర్త్ కాఫీ తాగేసేపటికి మళ్ళీ ఫుల్ వ్యక్తిత్వం వచ్చేస్తుంది ఏముంది నాకు జీవితంలోనూ నేను లైఫ్ కన్విక్ట్ని అని అనుకున్న మిగిలిన కాఫీ అంతా తగ్గుతుంది కాబట్టి అంచేతనే బ్రహ్మానందము మనకి అనుభవంలో ఉన్నది కనుకనే దానిని శాశ్వతంగా స్వంతం చేసుకుంటుకు ప్రయత్నం ఒకవేళ అనుభవంలో లేదనుకోండి బ్రహ్మానందం దానికోసం ప్రయత్నమే చేయడవడు కూడా దానికోసం మనం ప్రయత్నం చేసుకున్నామంటే కారణం ఏమంటే దట్ స్టాండర్డ్ ఈజ్ నోన్ టు అస్ దట్ ఇన్ఫినిట్ ఆనంద స్టాండర్డ్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఫర్ అస్ అండ్ వీ ఆల్ స్ట్రైవ్ టు రీచ్ దట్ స్టాండర్డ్ ప్రతి వాడు కూడా దాన్ని పొందటానికే ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అది కర్మల వల్ల లభిస్తుంది అనుకుంటారు కొంతమంది అది మార్కెట్లో ధనాన్ని వెచ్చిస్తే లభిస్తుంది అనుకుంటారు ఇంకో కొంతమంది మనం ముక్కు మూసుకుని పెద్ద పెద్ద ప్రాణాయామాలు యోగాలు చేస్తే లభిస్తాయని ఇంకో కొంతమంది అనుకుంటారు ఇంకో కొంతమంది వాస్తు ద్వారా లభిస్తుందని మరికొంతమంది అనుకుంటారు ఈ రకంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకుంటున్నారు కానీ అసలు కిటుకు పట్టుకోలేకపోతున్నారు అసలు కిట్కి ఏమిటంటే అంతర్ముఖుడై తన స్వరూపంలోనే ఉన్న తనకంటే బయట ఉంటే ఇన్ని ఉపాయాలు ఉపయోగించవచ్చు ఇన్ని ఉపాయాలు కొన్ని వాటిలో కొన్ని కానీ లేక అన్నీ కానీ ఉపయోగించి దాన్ని పట్టుకురావచ్చు అది బయట లేదు లోపల ఉంది ఇప్పుడు ఈ నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక విడ్డూరమైన వార్త ఒకటి విన్నాను నేను పేపర్లో చూశాను అక్కడ అంటూ ఉండేవాడిని నేను యాంటిసిపేట్ చేస్తూ ఉండేవాడిని అది పేపర్లో ఈ వేళ చూశాను ఐ ఐ కాంప్లిమెంటెడ్ మైసీ నేను ఆ వార్త ఏటో తెలిసిన నేను ఏమని ఇవాణంటే ఈ అమెరికా వాళ్ళు ఫ్యాటే ఎక్కువగా అయిపోతున్నారు చాలా ఫ్యాట్గా తయారవుతున్నారు ఒబేసిటీ పెరిగిపోతుంది వీళ్ళందరూ ఎప్పుడో ఈ మెక్డొనల్డ్ని ఈ బర్గర్ కింగ్ని తప్పనిసరిగా షూట్ చేస్తారు అంటూ ఉండేవాడిని నా క్యాసెట్స్ తీసుకూస్తే దొరుకుతుంది అది అని అంటూ ఉండేవాడిని ఇవాళ నేను పేపర్లో చూశాను ది హ్యావ్ షూ ది హెవ్ సూడ్ ఎయిట్ వచ్చే నాకు తెలియని ఏంటంటే వాళ్ళు నాలుగు నలుగురిని షూట్ చేశాను నేను ఇద్దరినే అంటూ ఉండేవాడిని మెక్డొనల్డ్ బర్గర్ కింగ్ కంటకీ చికెన్ అని కూడా కేఎఫ్సీ అని ఒకటి ఉంది కంటకీ ఫ్రైడ్ చికెన్ దాన్ని కూడా షూట్ చేశారు మరో కూడా షూట్ చేశారు నాలుగింటిని షూట్ చేశారు ఆ షూట్ యొక్క స్టేట్మెంట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏమిటంటే మమ్ వాళ్ళు ఆ వాక్యం చూడండి ఎలా ఉంది అది చదివితే నాకు ఆశ్చర్యం మనం వేదాంతం వీళ్ళు వేదాంతాన్ని చదువుకుంటే బాగుపడతారని అనిపించింది ఆ వాక్యం ఏంటంటే ఈ నలుగురు కూడా ఈ నాలుగు కంపెనీల వాళ్ళు ఆయిలీ ఆయిలీ ఫుడ్ తర్వాత షైనింగ్ ఆయిలీ అది షైన్ అవ్వాలంటే కొంత ఆయిలీగా ఉండాలి తర్వాత స్లైమీ అది అలాగా ఆయిల్ డ్రిప్పింగ్ అనమాట సో దట్ కైండ్ ఆఫ్ ఆయిలీ స్లైమీ షైనింగ్ స్పైసీ అట్రాక్టివ్ ఫుడ్ హ్యూజ్ క్వాంటిటీస్లో ప్యాక్ చేసి మమ్మల్ని ఆకర్షితులను చేసి దట్ ఈస్ వాట్ దే ఆర్ సాథింగ్ దే ఆర్ ఎంటైసింగట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది వర్డ్ యూజ్డ్ మమ్మల్ని ఆకర్షితులను చేసి తద్వారా మాకు వ్యామోహాన్ని కలిగించి ఏమంటే నేను తెలుగులో అనువాదం చేసి చెప్తున్నా మీకు ఇది దాదే కాదు భాష మమ్మల్ని ఇదిగో ఇలా తయారు చేశారు కాబట్టి మాకు ఎంతో ఇమోషనల్ స్ట్రెస్ ఉన్నది దీన్ని కాబట్టి మాకు టెన్ మిలియన్ డాలర్స్ నష్టపరిహారం ఇప్పించవలసింది అని కోర్టులో కేసు వేసే నడుస్తుంది నేను వెళ్ళేప్పటికి నడుస్తూ ఉంటుంది మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మీకు దాని వివరాలు చెప్తా కాబట్టి బై ఆకర్షణ కాబట్టి బయట ఉందని వాడి సొల్యూ ప్రాబ్లం బయట ఉంది సొల్యూషన్ బయట వెతుకుతాడు వాడు లోపల ప్రాబ్లం ఉందని ఎప్పుడూ అనుకో అలాగే ఆనందం కూడా బయటే ఉంది బయటే వెతుకుతూ ఉంటారు అది లోపల ఉందని అనుకోరు కాబట్టి ఇక్కడ వాడు తెలుసుకున్నాడు అది అదే బ్రహ్మ కొంతమంది ఏం చేస్తారంటే ఈ బ్రహ్మ కైలాసంలో ఉంది వైకుంఠంలో ఉంది లేకపోతే కాశీలో ఉంది రామేశ్వరంలో ఉందని వెతుకుతూ ఉంటారు బ్రహ్మ నువ్వు ఆ ఫస్ట్ సిప్ ఆఫ్ కాఫీ తాగారు ఆ ఫిల్టర్ కాఫీ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఫస్ట్ సిప్ తాగారు అనుకోండి అప్పుడు మీకు కలిగి అదే బ్రహ్మ దట్ ఈస్ రియల్లీ ఎటు వచ్చి మీరు దాన్ని వెతికి పట్టుకోవాలంటే అలా స్లిప్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ సో బ్రహ్మ అక్క బ్రహ్మత్వం బిద్ధి కేరవరింటే అలాగే చెప్తుంది తదేవో బ్రహ్మత్వం బిద్ధి నేదం ఎదిదం ఉపాసతే అదండి బ్రహ్మ అంటే సో ఎంత రెవల్యూషనరీ టీచింగ్ చూడండి అది అది బ్రహ్మస్వరూప అవ్యతిరిక్త ఆనందము అది బ్రహ్మస్వరూపం కంటే భిన్నమేం కాదు అది అది నీకు లభిస్తుంది అంచేతనే యాం అవోచామ జ్ఞానమితి దేనినైతే ఆ బ్రహ్మస్వరూపాన్నే కదా జ్ఞానం అని చెప్పాం అనంతం జ్ఞానం జ్ఞానం అంటే ఉపలబ్ధి కాబట్టి ఉపలబ్ధి ఎక్కడుంటుంది హృదయంలో ఉంటుంది కాబట్టి ఇక్కడనే ఆ బ్రహ్మస్వరూపము కంటే భిన్నము కానీ అనంత ఆనందము సచ్చిదాత్మరూపంగా ఇక్కడనే ఉన్నది ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని ప్రార్థులవుతారు తరువాత తదుచ్యతే బ్రహ్మణా సహేతి సరే ఆ విషయాన్నే అంటే ఇక్కడ ఈ హృదయ స్థానంలో లభించే ఆనందమే యో వేద నిహితంగుహాయాం సో ఆ గుహయందు హృదయాకాశంలో అనగా చిరాకాశంలో లభించేటువంటి ఆనందము కలదు ఆ ఆనందమే సో ఈ బ్రహ్మస్వరూపం కంటే భిన్నంగా లేదు సుమా చెప్పడం కోసమే బ్రహ్మణా సహ సహేతి సో బ్రహ్మణ సహ బ్రహ్మణా విపశ్చితే ఆ సహని బ్రహ్మణాకి జత చేయాలి సో అది వస్తుంది అదేంద అంటున్నారు బ్రహ్మభూతో విద్వాన్ బ్రహ్మస్వరూపేణ सर्वा काम सह अश्ते ब्रह्मणा सह अश्नुते अक्य सह अश्नुते अंत युगपथ अश्नुते एक नर्याय अश्ते पुदा ये पुदा ब्रह्मण ब्रह्मण अं ब्रह्म रूपता ब्रह्मस्वरूप ఆ తృతీయ విభక్తికి ఇత్ంభూతే తృతీయా అని ఇత్ంభూత లక్షణే తృతీయా అని సో ఆ తృతీయ విభక్తికి ఆ అర్థం ఉన్నది సో ఎలాగంటే అనే చాలా చక్కటి అర్థం అది జటాభిస్తాపస అని సిద్ధాంతకం ఇదిలో ఇచ్చినటువంటి దృష్టాంతం జటాభిస్తాపస జటలచే తాపస్సుడు తాపసుడు తాపసుడు అంటే తపస్వాళి సో జటలచే తాపసుడు అంటే జప జటానిరూపితస్థాపస జటలు జటలు అంటే ఈ గడ్డాలు మేసాలు బాగా పెరుగుంటాయి అవి అవి అతని యొక్క తాపసస్వరూపంలో అంతర్గతమై అతను తాపసుడోని నిరూపిస్తాయి సో ఆ విధంగా ఇత్ంభూత లక్షణే తృతీయా అని ఆ తృతీయవృప్తికి బలమైన అర్థం సంస్కృతంలో కాబట్టి రూపేణ అనర్థం బ్రహ్మణ అంటే బ్రహ్మరూపేణ అంటే బ్రహ్మస్వరూపేణ బ్రహ్మరూపుడై వాడు ఆనందాన్ని జీవుడిగా ఉండి ఆనందాన్ని పొంద ఎలా పొందుతాడంటే జీవుడుగా ఉంటే ఇంకా ఆనందం లేదు వాడు ఆ ఆనందాన్ని పొందిన క్షణంలో బ్రహ్మరూపుడు అయిపోయి బ్రహ్మరూపుడుగా ఉంటో ఆనందాన్ని పొందుతాడు అది బ్రహ్మణ అంటే అర్థం ఇంక ఎవడు విద్వాన్ ఆ ఆత్మస్వరూపం తెలిసిన విద్వాంసుడకు విద్వాంసుడు అంటే జ్ఞాని జ్ఞానికి ఈ ఆనందము లభిస్తుంది బ్రహ్మణ అంటే బ్రహ్మస్వేణ బ్రహ్మస్వరుపుడుగా ఉంటూనే సర్వాన్ కామాన్ అన్ని కామనలను కూడా సహా అంటే యుగపత్ ఏకక్షణంలో అశ్ృతే పొందుతారు తర్వాత నథాయోపాధికృత స్వరూపేణాన జలసూర్యకాదివత్ ప్రతిబింబూన సాంసారికేణర్మాది నిమిత్తపేక్షా చక్షురాదికరణాపేక్షాశ సర్వాన్ కామాన్ పర్యాశ్ను లోక ఆయన సమస్త కామనలను అలా పొందుతాడు ఎలా పొందుతాడు సహ అశ్ను యుగపతి అశ్నుతే బ్రహ్మణా అశ్నుతే అంటే బ్రహ్మస్వరూపేణ అశ్నుతే అలా పొందుతాడు అంతేగాని మామూలుగా లోకంలో వీళ్ళు జీవులు పరిచ్ఛిన్న జీవులు పొందుతూ ఉంటారు చూడండి ఓపెసరంత సుఖాన్ని ఇక్కడో తుంపరా అక్కడో తుంపరా అన్నట్టుగా తుంపరా అంటే తెలుసు కదా చిన్న చిన్న డ్రాప్లెట్ దాన్ని తుంపరా అంట ఆ మహా ఆనంద సముద్రము యొక్క ఒక తుంపరని వీళ్ళు పొందుతూ ఉంటారు ఓపెసరు పొందుతారు ఆ పొంది అది దా అది ఆ ఒక్క తుంపర వీడికి లభించడానికి బోల్డ్ అంత వ్యవహారం అంత వ్యవహారం చేస్తే ఆ తుంపర లభిస్తుంది అలా పొందుతూ ఉంటారు జీవరూపంగా అలా కాదు అని ఆ బ్రహ్మణ అంటే బ్రహ్మస్వరూపేణా పొందుతారన్న దానికి వ్యతిరేక దృష్టాంతం ఎలాగంటే జీవుడుగా ఉంటూ పొందుతారే ఓ పెసరంతా అలా కాదు అని చెప్తున్నారు నా తథ అలా కాదు ఎలా కాదు యథా ఎలాగైతే ఉపాధి కృతేన స్వరూపేణ బ్రహ్మస్వరూపుడు యథార్థస్వరూపుడుగా ఉండడు వీడు వీడి తన స్వరూపము బ్రహ్మ అని ఉపాధి వీడికే స్వరూపాన్ని అప్ అప్పచెప్తే ఆ స్వరూపాన్ని తీసుకుంటూ ఉంటాడు ఉపాధి ఏమని వీడికి నీవు పురుషుడవు అని చెప్తుంది నేను పురుషుణ్ణు అని తీసుకుంటాడు ఉపాధి నీవు స్త్రీవి అంటే తాను స్త్రీని తీసుకుంటాడు సో ఉపాధి నీవు సుఖివి అంటే తాను సుఖి ఉపాధి నీవు దుఃఖివి అంటే తాను దుఃఖి సో మనస్సు దేహము ఇవి ఉపాధులు ఈ ఉపాధులు ఏ లక్షణాన్ని అంటగడితే సంక్రమింపజేస్తే దాంతోటే వేళ్లాడుతూ ఉంటాడు వీడు అంతేగాని బ్రహ్మరూపంగా ఉండి ప్రసక్తే లేదు ఈ ఉపాధి వల్ల వచ్చినటువంటి స్వరూపం ఉపాధికృత జీవరూపం జీవరూపం ఎట్టిది దీనికి స్వతంత్రమైన ఉనికి గలదా ఏమీ కాదు షాడో ఇట్ ఈస్ షాడో అన్నది ఇట్ ఈజ్ ఆల్వేజ్ రిలేటెడ్ టు ది రియాలిటీ వస్తువుతోటి సంబంధించి అది నిలబడుతుంది కానీ వస్తువు సంబంధం లేకుండా నీడ నిలబడలే నిలబడనేలేదు అలాగే వీడు కూడా ఈ జీవత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని నెత్తిమీద వేసుకుని నేను జీవుణ్ణి అనుకుంటో ఓపెసరంత ఆనందాన్ని పొందుతున్నాడే ఈ జీవత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మన జలసూర్యకాదివత్ ప్రతిబింబభూతైన సాంసారికేణ రూపేణ సాంసారికేణ స్వరూపేణ నేను సంసారిని అనగా సుఖిని దుఃఖిని అది సంసారి అంటే నేను సుఖిని ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ అన్హ్యాపీ ఐమ్ కంఫర్టబుల్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఐఎమ్ సారోఫుల్ ఐఎమ్ సిక్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అని ఇది సంసారి అంటే ఈ సంసారిత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన యొక్క యథార్థస్వరూపాన్ని విస్మరించి దాని స్థానంలో ఆ యథార్థస్వరూపము యొక్క షాడో ఆత్మన ప్రతిబింబభూతైన ఆత్మ అంటే బ్రహ్మ సో అది యథార్థ స్వరూపము దాని యొక్క ప్రతిబింబము ఏమిటో తెలిసిన ప్రతిబింబము వ్యక్తిత్వము పర్సనాలిటీ దర్సనాలిటీ ఇస్ ది షాడో ఆఫ్ దట్ హయ్యర్ ట్రూత్ ఇప్పుడు ది సైకలాజికల్ అండ్ ఇమోషనల్ పర్సనాలిటీ ఒకటి ఉంటుందండి ఇమోషనల్ అండ్ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ అని అనండి లేకపోతే ఇప్పుడు సైకలాజికల్ అండ్ ఇమోషనల్ పర్సనాలిటీ అనండి ఆ పర్సనాలిటీ ఒకటి ఉంటుంది ఈ పర్సనాలిటీ ఇట్ ఈస్ నాట్ రియల్ ఇట్ ఈస్ ది షాడో ఇన్ ది మైండ్ అండ్ బాడీ ఇన్ ది మైండ్ బాడీ కాంప్లెక్స్ ఆఫ్ దట్ హయ్యర్ రియాలిటీ ఎలాగంటే నీటిలో ప్రతిబింబం కనపడుతోంది ఈ ప్రతిబింబం వస్తువు అనుకోకూడదు దాన్ని ఆ ప్రతిబింబము ఇట్ ఈస్ ది షాడో ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ సన్ ఇన్ ది వాటర్ అందుకని ఆ ప్రతిబింబమే సర్వం అలాగే ఒక ఇమోషనల్ అండ్ సైకలాజికల్ పర్సనాలిటీ ఒకటి ఉంటుంది అన్నీ దాని చుట్టూ ఉంటాయి ఈగో సెంట్రిక్ ఈగో సెంట్రిక్ అంటూ ఉంటాం దిస్ ఈజ్ ది లాంగ్వేజ్ వేదాంతలకి కొంచెం అంటే పాయింట్ చెప్పడానికి మరి లాంగ్వేజ్ ఉండాలి కదండి కరెక్ట్ లాంగ్వేజ్ వాడాలి ఏదో పిచ్చి పిచ్చి భాష వాడితే అలా గాల్లో పిచ్చి పిచ్చి భాష వాడడం అలాగూ కూడా దానికి కూడా ప్రాక్టీస్ ఉండాలి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే కానీ అసందర్భ భాష వాడడం కూడా కష్టం ఎనివే ఏదో గాల్లో చెప్తూ ఉండటం ఆ ఆత్మ బ్రహ్మ అంటూ ఉండడం ఏమిటో ఆత్మ బ్రహ్మ నథింగ్ ఈజ్ క్లియర్లీ నోన్ అలా కాదు కరెక్ట్ లాంగ్వేజ్ వాడాల్సి ఉంటుంది కాబట్టి దట్ ఈగో సెంట్రిక్ డిజైర్స్ ఫియర్స్ అన్నీ కూడా ఆ ఈగో చుట్టూ తిరుగు తిరుగాడుతూ ఉంటాయి ఆ ఈగో వట్ ఈస్ దిస్ ఈగో ఇట్ ఈస్ ది షాడో ఇట్ ఈస్ ది రిఫ్లక్షన్ ఆఫ్ ది వస్తు సో వేర్ ఈస్ దట్ వస్తు ఇట్ ఈస్ దేర్ ఇన్ ది సేమ్ ప్లేస్ వేర్ షాడో ఈస్ దేర్ సో మనస్సు దేహము ఇంద్రియములు ఈ మూడింటికి కలిపిన ఒక ఒక కట్ట ఒక అసెంబ్లీ ఉన్నది ఆ అసెంబ్లీలో ఆ హయ్యర్ రియాలిటీ ఆ సుప్రీం రియాలిటీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆ రిఫ్లెక్షనే వీడు సత్యం అనుకుంటాడు అదే తన స్వరూపంగా తీసుకుంటాడు తీసుకుని ఆ స్వరూపంతో వీడు ఏదో చిన్న తుంపరల వంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసిన ధర్మాది నిమిత్తాన్ కామాన్ కామాన్ అశ్నుతే కామములను పొందుతాడు లోక అంటే మనుష్య లోక ఆయన ఎక్కడో చిట్టజీని పెట్టారు ఆ లోక కర్త లోక అహాది వాక్య ఆ కర్మ అది మొట్టమొదటి తీసుకురావాలి లోక అంటే మనుష్య ఈ మానవుడు అశ్నుతే పొందుతాడు వీడిని పొందుతాడు కామాన్ అశ్నుతే కామాలని పొందుతాడు ఏ కామాలని పొందుతాడు సర్వాన్ కామాన్ని అశ్నుతే అన్ని కామాలని వీడు పొందుతాడు కానీ ఏకక్షణమున్నందు కాదు పర్యాయణ ఒకదాని తర్వాత ఒకటి పొందుతూ ఉంటాడు సో ఇప్పుడు ఓ పుణ్యం చేసుకున్నాడు ఏవో కొన్ని సుఖాలను ఇప్పుడు పొందుతున్నాడు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మళ్ళీ కొంత పుణ్యం చేసుకుంటాడు వాటితోటి భవిష్యత్తులో మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి అలా ఆ సం దాని పేరే ధర్మాది నిమిత్తాన్ని ఓ ధర్మం చేస్తాడు ఆ ధర్మం వల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్ల స్వర్గం వస్తుంది ఆది శబ్దం ఆది శబ్దం చేత పుణ్యము స్వర్గము వీటిని మనం సంగ్రహించాలి సో ధర్మము పుణ్యము ధర్మం ధర్మకార్యం చేసి పుణ్యం సంపాదించుకుని ఆ పుణ్యం పరిపక్వం అయ్యి వేచి ఉండి అది పరిపక్వం అయినప్పుడు ఓ పిసరంతా దాన్ని పుచ్చుకుంటూ ఉంటాడు అలా ఒకదాని తర్వాత ఒకటి ఆ కర్మలు కూడా చేసుకోవాలి చేసుకున్న తర్వాత పరిపక్వం అవ్వాలి అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ అవన్నీ వీడు అనుభవిస్తూ ఉంటాడు మా మిత్రుడు నాకు తెలుసున్న ఒక ఆయన ఉన్నారు ఆయన ప్రతి సంవత్సరం ఇందిరా ఇందిరా వికాస్ పత్రులు ఇప్పుడు ఉన్నాయా లేదా నాకు తెలీదు ఉండే ఉన్నా ఏమో ఐ డోంట్ నో ఉన్న రోజుల్లో మాటనే చెప్తున్నా ప్రతి సంవత్సరం పదివేలు ఇందిరా వికాస్ పత్రలో ప్రతి ఏడాది నాకు తెలిసి అలా పదిహేను ఇంకా వేస్తూనే ఉండుంటారు బహుశా సో ఏమవుతుంది ఇందిరా వికాసపత్రి అంటే అప్పట్లో ఐదేళ్ళు అయ్యేప్పటికీ మీకు డబుల్ అమౌంట్ వచ్చేది సో ఒక ఐదేళ్ళు ఆయన ఇంక్యుబేషన్ పీరియడ్ అలా వెయిటింగ్ పీరియడ్ ఐదేళ్ళు అయిపోయిన వెంటనే అలా కరెక్ట్ డేట్కి వెళ్ళడం ఇరవై వేలు ఈ పదివేల ధర సగం పడికిపోయి ఉంటుంది అవన్నీ ఆ లెక్కలో ఉన్నాం అతను ఫిగర్స్ దేర్ ఈజ్ లాజిక్ ఇన్ ఇట్ యూనో సో హీ హ్యాస్ డబుల్ ది వాల్యూ సో ఈ విధంగా హీ కంటిన్యూ హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ విచ్ ఇస్ జెన్యున్ నేమ్లీ ఫర్ ది ఎంటైర్ లైఫ్ ఐ విల్ బి గెటింగ్ ట్వంటీ థౌజండ్ ఎవరీ ఇయర్ అలా ఇట్స్ ఏ మెథడ్ ఆఫ్ సేవింగ్ వెరీ గుడ్ మెథడ్ ఆఫ్ సేవింగ్ మన మానవుడు వీడు కూడా సంసారి కదా వీడు ఏం చేస్తారంటే ఏదో కొద్దిగా పుణ్యం చేసుకుంటూ ఉంటాడు ఈ పుణ్యం అంతా ఒక్కసారి రాదు ఒకదాని తర్వాత ఒకటి ఒక ఏడాది తర్వాత ఏడాది అయితే ఈ జన్మ తర్వాత మళ్ళీ ఈ జన్మ ఆ పై జన్మ అలాగే పర్యాయేణ అశ్వితే ధర్మాది నిమిత్తాన్ సర్వాన్ కామాన్ పర్యాయణ అశ్వితే ధర్మము మొదలైన వాటి వల్ల వచ్చేటువంటి కామనలన్నింటినీ కూడా పర్యాయణ అశ్వితే వరుసగా పొందుతాడు ఇంట్లో చిన్న రహస్యం ఉంది మీరు గమనించరో లేదో మానవుడు ఏదైనా ఒక కామన చేసేటంటే ఆ కామన తప్పక వాడికి లభిస్తుంది ద దట్ ఈజ్ వన్ స్టేట్మెంట్ ఎప్పుడూ మీరు అడగద్దు తప్పక లభిస్తుంది కొంచెం దానికి టైం పడుతుంది అంతే దానికి సంబంధించిన పుణ్యం జమ అవ్వాలి అప్పుడు లభిస్తుంది సో అంచేతనే ఈనాటి వరకు కూడా మనకే అన్ని కామనలు సిద్ధించేసాయి ఏవో కొన్ని సిద్ధించే కొన్ని సిద్ధించలేదు మనమేమనుకోనక్కర్లేదు అన్ని కామనలు మనకి సిద్ధించేసాయి ఒక్క కామనే సిద్ధించలేదు అదేమిటంటే తనకు ఈశ్వరుకు ఉండే అభేదాన్ని తెలుసుకోవాలి అభేదాన్ని సాక్షాత్కరించుకోవటము ఆ ఒక్క కామన మినహాయించి అంటే తాను ఈశ్వరస్వరూపుడననే స్వరూపుడనే అనే సత్యాన్ని గ్రహించుట అనగా తాను సర్వోత్కృష్టమైనటువంటి ఈశ్వరస్థానంలో నిలిచి ఉండుట అనే కామనను ఆ కామన ప్రతివాడికి ఉంటుంది ఆ కామనను మనకి అన్ని కామనలు తీరాయి ఏ కామన తీరకుండా లేదు కొంతమంది అనుకుంటారు మాకు సంతానం లేదు ఆ కామన తీరలేదు అనుకుంటారు భ్రాంతి పూర్వజన్మలలో అనేక సార్లు ఆ కామన తీరింది ఎన్నోసార్లు ఆ కామన తీరి ఇక్కడికి చేం మనం కాబట్టి నేను ఉంటే ఒక దృష్టాంతం చెప్పాను అన్ని కామనలు ప్రతి జీవికి కూడా ఎందుకంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బర్త్స్ గడిచిపోయాయండి ఏదో ఒక బర్త్లో ఏదో ఒక కామన తప్పకుండా తీరే ఉంటుంది కానీ ఒక్క కామన తీరలేదు అది అది మీకు ఎలా తెలుసు అంటే నవ్ దట్ యూ హ్యావ్ ఏ బర్త్ దట్ పర్టికులర్ డిజైర్ ఈజ్ లెఫ్ట్ అన్ఫుల్ఫిల్ మిగతావన్నీ తీరిపోయాయి కాబట్టి ఇంకా దీనిది ఈ రకం ఎనాలిసిస్ యొక్క తాత్పర్యం ఏమిటంటే ఇది లేదు అది ఇంకా ఆ కామల్లో పెట్టుకోవద్దు తీరిపోయాయి తీరిపోయిన కావాల గురించి ఎందుకు చింత తీరలేదు ఒక్కటి ఉంది అది ఒక్కటే మనసులో పెట్టుకోవడం ఆత్మసాక్షాత్కారము అనే కామన మినహాయించి ఇంకా మిగతా కామలన్నీ తీరిపోయాయి సో ఆ సత్యాన్ని గ్రహించి కేవలము ఆత్మసాక్షాత్కారము అనే ఏకైక కామనగల వ్యక్తికే ముముక్షువు అని పేరు వాడినే ముముక్షువు ఏవో ఆత్మసాక్షాత్కారం ఉందండి దాంతోపాటు ఇంకో డజన్ కామనులు ఉన్నాయంటే వాడిని ముముక్షువన సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ సో ఈ సంసారం ఏం చేస్తాడంటే ధర్మాది నిమిత్తాన్ కామాన్ సర్వాన్ పర్యాయణ అశ్ణుత ఒకదాని తర్వాత ఒకటి పొందుతూ ఉంటాడు అది పైగా అవి ఎటువంటి కామనలు అంటే చక్షురాది కరణాపేక్షాంశ్చ ఆ కామన వీడికి సిద్ధించాలి అంటే కన్ను ముక్కు మొదలైనటువంటి ఇంద్రియముల అపేక్ష ఉంటుంది ఇంద్రియాపేక్ష గల కామనలే వీడికి లభిస్తాయి ఉదాహరణకి ఫలానా వస్తువు ఫలానా మంచి రుచ్యమైన పదార్థాన్ని తినాలి అని కోరిక కలిగింది అనుకోండి ఆ పదార్థం ఎక్కడుంది ఇక్కడ లేదు కోరిక కలిగితే ఏమైంది యూ హెడ్ వెయిట్ ఫర్ ఇట్ ఓ పదిహేను రోజుల తర్వాత వెయిట్ చేసి దానికి ఏదో దానికి యూ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్ ఫర్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ పర్టికులర్ కైండ్ ఆఫ్ డిష్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద ఇటాలియన్ కోస్ట్ అక్కడే అవైలబుల్ అది ఇంకెక్కడే అవైలబుల్ కాదు అది కనుక మీరు కావాలనుకున్నట్లయితే దానికి ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు వాళ్ళు అది ఫిలప్ చేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్తో సహా ఇచ్చినట్లయితే దాన్ని వాళ్ళు మీకు ప్యాకెట్ చేసి పంపిస్తారు అది ప్యాక్ చేసి రావడానికి పదిహేను రోజులు టైం పడుతుంది అది వచ్చిన తర్వాత మీరు దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని భక్షించవచ్చు ఇట్ ఈస్ సపోజ్ టు బి వెరీ డెలీషియస్ ఐటమ్ సో యు హెవ్ టు వెయిట్ ఫర్ ఇట్ తీరా అది వచ్చింది అనుకోండి అది వచ్చేప్పటికీ మీకు సమీపంలో కిచెను ఆయిలు ఇలాంటి వ్యవస్థ లేదనుకోండి దెన్ అది చేతిలో ఉన్న ఆ ప్యాకెట్ చేతిలో ఉన్నా కూడా దాన్ని రెఫ్రిజిరేటర్లో పెట్టి యు హెవ్ టు వెయిట్ ఈ లోపల కిచెను వ్యవస్థ వచ్చింది అంతా రెడీ అయింది ఇంకా భక్షిద్దాం అనుకునేప్పటికీ మీకు టెంపరేచర్ వచ్చి ఉండొచ్చు ఓ ఒక టూ డిగ్రీస్ సెంటిగ్రేడ్ పెరిగి నాలుగంత చేదుగా ఉంటే దట్ హ్యాస్ టు వెయిట్ ఇన్ ది రిఫ్రిజిరేటర్ చూడండి ఎన్ని కన్సిడరేషన్స్ ది హ్యావ్ టు ఫాల్ ఇన్ ప్లేస్ ఇన్ని అయ్యి అది టెంపరేచర్ తగ్గింది ఇంక ఇప్పుడు వీడు ఆకలి వేస్తుంది ఇంక తినడానికి కూర్చున్నాడు కూర్చుని ఆ కుక్ ఏమో ఆ పర్టికులర్ డిష్ అది అది దాన్ని ఫ్రై చేసి చక్కగా తయారు చేసి ఎదురకుండా పెట్టాడు సపోజ్ వాడు దాన్ని ఫ్రై చేయటంలో తేడా చేశాడు అనుకోండి ఎగైన్ కామన్ అన్ ఫెయిల్ అయింది బట్ సపోజ్ హీ కుక్డ్ ఇట్ వెల్ అండ్ ఇట్ హ్యాస్ కమ్ వీడు ఆరోగ్యం బాగుంది రెడీగా ఉంది నోట్లో పెట్టుకోబోతుంటే ఆ టెలిగ్రామ్ వచ్చింది ఆ టెలిగ్రామ్లో ఏమైనా ఉందంటే ఏదో మీ ప్రియ వియోగం వచ్చింది లేకపోతే పోనీ ప్రియ వియోగం వస్తమానం అదే ఎందుకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన రిజల్ట్ ఏదో సమ్స్ అచ్చింది టెలిగ్రామ్ ఏదో వచ్చింది నేను న్యూస్లో చదివాను ఇన్ అమెరికా ఇట్ సీమ్స్ మెనీ ఫ్యామిలీస్ వాళ్ళ వెల్త్ అంతా కూడా టోటల్లీ వైప్డ్ అవుతుంది టోటల్ వైప్ అవుతుంది మనం ఊరికే ఉపన్యాసం చెప్పుకుంటుంటే మనకి స్టాక్స్ గురించి లేవు కనుక మనకి దుఃఖం ఏమిటో తెలియదు వీరు ఆ దాంట్లో మునిగి ఉన్నవాడికి ఆ కష్టం ఏమిటో తెలుస్తుంది మన ఏముంది వి జస్ట్ థాక్ అబౌట్ ఇట్ ఇట్ ఎస్ రియల్లీ నో వాళ్ళ లైఫ్ సేవింగ్స్ వైప్డ్ అవుట్ జీరో జీరో వాల్యూ That is the state of affairs. ఇప్పుడు ఏదో మళ్ళీ రివైవ్ అవుతోందని అంటున్నారు కొద్దిగా రివైవ్ అయ్యిందిట రివైవ్ అయ్యేప్పటికీ ఈ వీళ్ళకి గుణపాఠం వచ్చేసింది కదా ఈ ఉన్న స్టాక్స్ అన్ని తీసుకువెళ్ళిపోయి డంప్ చేసేసి వాట్ లిటిల్ ప్రాఫిట్ వీ కెన్ గెట్ గ్రాబిట్ అని జనాలు దే ఆర్ డంపింగ్ ఇట్ ఎప్పుడైతే అలా డంప్ చేస్తున్నారో మళ్ళీ డౌన్ సో ఈ విధంగా సో వై వైఐ సెట్ ఇట్ సో బికాజ్ చక్షురాది కరణాపేక్ష ఇలా ఇంద్రియములు అనేక ఫ్యాక్టర్స్ కోయిన్సైడ్ అవ్వాలి సో స్టాక్ మార్కెట్ తేడా వచ్చిందని తెలిసిందనుకోండి ఇంతటి వాల్యూయబుల్ డిష్ కూడా అలా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు భార్యాభర్త హోటల్కి వెళ్తారు చాలా ప్లాన్ వేసుకుని మంచి ఫస్ట్ క్లాస్ పదార్థాన్ని ఆర్డర్ చేస్తారు ఈ లోపల వాడు తీసుకొచ్చి లోపల వీళ్ళిద్దరూ దెబ్బలు ఆడుకుంటారు దెబ్బలాడుకుని తీరా వచ్చిన తర్వాత దాన్ని తినలేడిపోయి ఇంకేం తింటారు దెబ్బలాడుకుంటే అయిపోయాయి సో చూడండి ఎన్ని పరిస్థితులు సెటరైట్ అయితే ఆ ఆనందం మనకి లభిస్తుందో ఈ విధంగా ఈ జీవులు సంసారి ఈ విధమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు ఈ విద్వాన్ నత అలాగనుకునే రే ఆయన ఆనందం అలా కాదు అని దట్ ఈస్ ఇట్ ఈస్ సో బ్రహ్మణ స బ్రహ్మణ అంటే బ్రహ్మరూపేణ సాంసారికమైన రూపేణా కాదు బ్రహ్మరూపేణా కథం తర్హి ఓహో అయితే సాంసారికులు అనుభవించినట్టుగా అనుభవించడం అన్నమాట సుఖాన్ని మరి ఇంకెలా అనుభవిస్తాడు చెప్పినట్టుగానే ఇంతకుముందు చెప్పినట్టుగానే యథోక్తేన ప్రకారేణ ఇంతకుముందు చెప్పాం కదా ఆ పద్ధతిలో అనుభవిస్తాడు ఏ ఆ చెప్పింది ఏమిటో ఇంకొకసారి మీరు మళ్ళీ సమరస్ చేసి చెప్పండి అంటే చెప్తున్నారు ఆయన సర్వజ్ఞేన సర్వగతే న్యాత్మన నిత్యబ్రహ్మస్వ రూపేణర్మాది నిమిత్తనపేక్షా చక్షురాదికరణపేక్షాశ సర్వాన్ కామాన్ సహాశ్నుత ఇంతకుముందు చెప్పినట్టుగానే బ్రహ్మణ బ్రహ్మస్వ రూపేణ అలా అనుభవిస్తారు అంటే సర్వజ్ఞుడు బ్రహ్మ అంటే సర్వజ్ఞానమునకు నిధానము జ్ఞానము అనేది విజ్ఞానము అనేది బుద్ధిస్థాయిలో ఉంటుంది బుద్ధిస్థాయిలో ఉండే ఈ విజ్ఞానము ఆ శుద్ధ చైతన్యము యొక్క ప్రకాశంలో మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది దాని యొక్క వివర్తమే ఇది దాని ఎపారిషనే ఇది అంతకంటే మరి ఏం కాదు కాబట్టి ఆ హయ్యర్ రియాలిటీ దా ఆ షా దేని దేని ఈ పర్సనాలిటీ అనేది దేని యొక్క షాడోయో ఆ హయ్యర్ రియాలిటీ అది సర్వజ్ఞము సర్వగతము దేశకాలములకు అతీతమైనది ఈ పర్టికులర్ పర్సన్ ఉన్నాడు వీడు దేశానికి కాలానికి పరిమితమై ఉంటాడు అది దేశకాలములకు అతీతమైనటువంటి స్వరూపము సర్వవ్యాపకము అది దానినే ఆత్మ అని అంట వీడి యొక్క యథార్థ స్వరూపం ఆత్మ దానికే బ్రహ్మ అని పేరు బ్రహ్మస్వరూపేణ నిత్య బ్రహ్మస్వరూపేణ దానికి బ్రహ్మాన్ని ఎందుకు పేరు పెట్టే పెట్ట వచ్చిందంటే నానియందే ఈ జగత్తంతా భాషిస్తోంది అదే సర్వ జగత్ కారణం అంచేతం దాన్ని బ్రహ్మాండం అటువంటి రూపంతో వీడు అనుభవిస్తారు అంచేతనే ఆత్మానందాన్ని అనుభవించటానికి ధర్మాది నిమిత్త అనపేక్ష ధర్మము మొదలైన నిమిత్తములను అది అపేక్షించదు చూడండి అది ఏ నిమిత్తాన్ని అపేక్షించదు నేను ఒక ఒక బయోగ్రఫీ ఒకటి చదివాను ఒక అతనిది ఒక హీఈ కలర్డ్ పెర్సన్ అమెరికాలో కలర్డ్ పెర్సన్ అని అంటారు సో ఈజ్ నాట్ ఏ బ్లాక్ బట్ ఏ కలర్డ్ పెర్సన్ అతను అంటే ఏదో మెక్సికన్నో లేకపోతే ప్యూర్ టోరికన్నో ఎవడో సంసత్ పెర్సన్ అతను హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ మర్డర్ బట్ హీ వాజ్ ఇంప్లికేటెడ్ ఇన్ ఏ మర్డర్ ఒక మర్డర్ ఏదో అయితే అర్ధరాత్రి రెండు గంటలకి ఒక వైట్ స్టోర్ కీపరు మీద ఎవరో బాంబులతోటో లేకపోతే గన్నుతో అటాక్ చేసి చంపేస్తారు ఆ ధనాన్ని దోచుకు వెళ్ళిపోతారు అది ఇతనే పట్టుబడతాడు ఇతను ఇతను కాదు హీ వాజ్ రాంగ్లీ ఇంప్లికేటెడ్ బై ది పోలీస్ అండ్ దెన్ కోర్టులో ఇతనికి పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తుంది సో ఇతను హీ ట్రైస్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ బట్ కోర్టులో ప్రూవ్ అయిపోతుంది ఇతని మీద కేసు ఇతను కాదు ప్రూవ్ కేసు ప్రూవ్ అయిపోతుంది ప్రూవ్ అయిపోతే ఇతను జైలుకి తీసుకెళ్తారు జైలుకి తీసుకెళ్ళి జైలు యూనిఫారం ఇస్తారు నేను వేసుకోను అంటే నేను జైలు యూనిఫారం వేసుకుంటాను ఎందుకంటే నేను దోషిని కాదు ఆ యూనిఫారం వేసుకుంటే నేను దోషిని పరిగణింపబడతాను నేను దోషిని కాదు అని ఆ జైల్లో జైలు యూనిఫారం వేసుకోడు తన యూనిఫారం తన చొక్కాలకు తన పెట్టుకుంటాడు ఏవో తెచ్చుకుంటాడు అవే పెట్టుకుంటాడు సరే ఫోన్లే వాడు ఏడు ఏడుస్తాడని వాళ్ళు ఊరుకుంటారు ఆ తర్వాత అతను పొగలు నిద్రపోయేవాడు రాత్రికి తెలివిగా ఉండేవాడు ఎందుకంటే మిగతా వాళ్ళు క్రిమినల్స్ అని నేను క్రిమినల్ని కాదు కాబట్టి నేను పొగలు వాళ్ళతో కలవను నాకు ఈ జైలు జీవితంతో నాకు సంబంధం లేదు వాళ్ళని వ్యతిరేకమని కాదు జైలు జీవితంతో నాకు సంబంధం లేదు హౌ హౌ టు ఐసోలేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది జైలు లైఫ్ సో అతను ఏం చేసేవాడు అంటే రాత్రి తెల్లవారులు తెలుగుగా ఉండేవాడు తన సెల్లో ఆ లైట్ వేసుకుందుకు పర్మిషన్ తీసుకుని ఆ లైట్ వేసుకుని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు రా తెల్లవారులు తెలుగుగా రాసుకుంటూ ఉండేవాడు రాసుకోవడం చదువుకోవడం మాలో ఉండి జపం కూడా ఏమో చేశాడో నాకు తెలియదు సో అలా ఉండేవాడు సమ్ ప్రేయర్స్ కూడా చేసుకునేవాడు తెల్లవారుజాము నిద్రపోయేవాడు నిద్రపోయి మళ్ళీ సాయంకాలం నిద్రలేచ్చేవాడు అతని ఆహారం వ్యవస్థతను దానికి చేసుకునేవాడు ఎవరితోటి మాట్లాడేవాడు కాదు మౌనం ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు మౌనాన్ని పాటించాడు మినిమం ఏదైనా మాట్లాడేడేమో మౌనం తర్వాత పొగలే నిద్ర రాత్రి రాసుకోవటం ఆ అక్కడ అతను తన బయోగ్రఫీని రాశాడు ఏవో కొన్ని కొంత విజ్ఞానాన్ని కూడా పోస్టు ద్వారా నేర్చుకుని అంతకుముందు చదువుకున్నబడే ఇంకా ఆ విద్యను అభివృద్ధి చేసుకుని సరవిధంగా బయోగ్రఫీని రాయాలని అనిపిస్తే అక్కడ కూర్చొని బయోగ్రఫీని రాశాడు అది అక్కడ కూర్చునే ఒక పబ్లిషర్ తోటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు వీడు వారానికో ఉత్తరం అని వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వారానికో ఉత్తరం బయటకు పంపించవచ్చు అలాగంటే ఆ పర్మిషన్ని వినియోగించుకుని ఇంకా ఫ్యామిలీతో కాంటాక్ట్ పెట్టుకోకుండా ఇంకేం పెట్టుకుని ఉపయోగం అంటే వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటే ఊరికే సెంటిమెంటాలిటీ తప్పించి దాంట్లో సాల్వ్ అయ్యి దీంలేదు హీ డి నాట్ మీట్ ఎనీబడి బికాజ్ ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్ అంతే ఆ పుస్తకం వాళ్ళు పబ్లిష్ చేశారు ఆ పుస్తకం పబ్లిష్ చేస్తే ఆ పుస్తకం చదివినటువంటి కొంతమంది అరేతను అమాయకుల్లో ఉన్నాడే అని ఆ కేసును రీఓపెన్ చేస్తారు న్యూ జెర్సీ సుప్రీంకోర్టులో ఆ కేసును రీఓపెన్ చేసినప్పుడు దాని మీద మళ్ళీ విచారం జరుగుతుంది అండ్ హీఈస్ ప్రూడ్ innocent one 12 years after that he was released he comes out he never lived a life of a criminal idini nenu cheppanante manamu upadhi so chudandi tana chuttu pakkala paristhithulaki banis ayi daniki prabhavithu avakundaga he protected himself kevalam a understanding ante అదేవిధంగా నేను జీవుణ్ణి నేను సుఖిని నేను దుఃఖిని నేను సంసారాన్ని అని అనేసుకుంటే అయిపోయింది అంతే గదే అయిపోతుంది అలా అనుకోకుండగా ఆ రకమైన భ్రాంతిలో పడకుండగా నేను ధర్మాది నిమిత్త అనపేక్ష అతను ఏ సుఖాన్ని అనుభవించాడో దానికి చుట్టుపక్కల పరిస్థితులు ఏమైనా సహకరించాయా దానికోసం చెప్పాను నేను ఈ దృష్టాంతం అతనికి చుట్టుపక్కల పరిస్థితులు తర్వాత ఇంద్రియ సహకారములు ఇంద్రియములు ఏమైనా తోడ్పడ్డాయో అతను ఆనందానికి చుట్టుపక్కల వాతావరణం తోడ్పడిందా ఏది తోడ్పడలేదు అయినా కూడా తన ఆత్మస్వరూపమునందు అతను ఒక ఆనందాన్ని పొందాడు సో ఇట్ ఈజ్ పాసిబుల్ అంతర్ముఖుడుగా ఉండటం ద్వారా ఎంతటి మహానందైనా అతను వేదాంతం తెలిసి చేసేయడం నేను అంటలేదు బట్ ఇఫ్ దట్ కుడ్ బి పాసిబుల్ వై నాట్ దీస్ కాబట్టి తన స్వరూపాన్ని తెలుసుకున్నవాడికి బాహ్య పరిస్థితులతో సంబంధము లేని ధర్మాది నిమిత్త అనపేక్షాన్ చక్షురాధికరణ అనపేక్షాన్ వీటి సంబంధమేం లేకుండగా సమస్త కామనలు హృదయంలోనే లభిస్తాయి దట్ ఈస్ హౌ హీ గెట్స్ ఇట్ అంతేగాని వరుస పెట్టి కామనలన్నీ లిస్టు దాసుకుని ఒకదాని తర్వాత ఒకటి టిక్ మార్క్ పెట్టుకుంటూ పోతాడని అలా అలా కాదు దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ తర్వాత విపశ్చిత మేధావినా సర్వజ్ఞేనా అది బ్రహ్మకి విశేషణం సో కేన రూపేణ ఏ రూపంగా కామనలు పొందాడు అంటే బ్రహ్మణ రూపేణ బ్రహ్మరూపంగా పొందాడు ఎటువంటి బ్రహ్మరూపంగా సర్వజ్ఞేన బ్రహ్మణ రూపేణ విపశ్చిత అంటే మేధావీ సర్వజ్ఞ అనర్థం సో ఈశ్వరుడికి విపశ్చితంటే సర్వజ్ఞుడు అనర్థం మామూలు మనిషికి విపశ్చితంటే ప పండితుడు అనర్థం సందర్భాన్ని బట్టి కాబట్టి ఇక్కడ బ్రహ్మకి వేసేది విశేషణం విపశ్చిత బ్రహ్మణ అంటే పండితుడైన బ్రహ్మని కాదు సర్వజ్ఞుడైన బ్రహ్మ సో సర్వజ్ఞ సర్వగత బ్రహ్మస్వరూపుడై సహా అంటే ఏకకాలమునందు సమస్త కామనలను తన ఆత్మస్వరూపమునందు అతను సాక్షాత్కరించుకొని తద్వారా సమస్త కామనలను అతను పొందుతాడు అంటే అనంతమైన ఆనందాన్ని తన స్వరూపంగా గ్రహి తెలుసుకుంటాడు తద్ది వైపశ్చిత్యం యత్సర్వజ్ఞత్వం కాబట్టి విపశ్చిత అంటే పండితుడని అర్థం కదా ఇక్కడ పండితుడని కాకుండా సర్వజ్ఞాన అని అర్థం చెప్పారే అంటే అయ్యా అక్కడ సందర్భం అలాగా ఆ విపశ్చిత అనేది బ్రహ్మకి విశేషణం బ్రహ్మ విపశ్చిత అంటే బ్రహ్మ పండితుడు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ యొక్క పాండిత్యం ఏమిటంటే సర్వజ్ఞత్వమే బ్రహ్మ యొక్క పాండిత్యం బ్రహ్మ అంటే ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క పాండిత్యము సర్వజ్ఞత్వమే ఇంకా అంతకంటే వేరే ఏం లేదు తేన సర్వజ్ఞ స్వరూపేణ బ్రహ్మణ అశ్ నుతే సో బ్రహ్మణ విపశ్చిత అంటే స విపశ్చిత సర్వజ్ఞుడైన బ్రహ్మణ బ్రహ్మస్వరూపంగా అతడు అంటే బ్రహ్మ తాను బ్రహ్మస్వరూపుడనే అని తెలుసుకుని అనగా ఇంకా ప్రాక్టికల్ టర్మ్స్లో చెప్పాలంటే పరిచ్ఛన్నమైన తన వ్యక్తిత్వమును ఆ హయ్యర్ రియాలిటీ ఆ ప్యూర్ అవేర్నెస్ అది బ్రహ్మ దేశకాలములకు అతీతమైనటువంటి ఆ సర్వజ్ఞ చైతన్యమునందు విలీనము చేసి తద్వారా దానిలో అంతర్భాగమై దానిలో దానికంటే అభిన్యుడుగా నిలిచి ఉన్నవాడై సమస్త కామనలను పొందుతాడు ఇతిశబ్ద మంత్రపరిసమాప్త్యర్థ అదే బ్రహ్మణ విపశ్చితి ఇతి అని ఉంది కదండి ఇతి ఎందుకు ఇతి అంటే మంత్రం పూర్తయింది అని ఇప్పుడు తదేశాభ్యుక్త అంటే ఆ మంత్రం ఆరంభమైంది ఇదిగో ఆ ప్రకరణానికి ఆ విషయంలో ఈ మంత్రము కలదు అని అన్న తర్వాత ఆరంభమైంది ఎలా ఆరంభమైంది సత్యం అని ఆరంభమైంది ఇప్పుడు పూర్తయింది బ్రహ్మణ విపశ్చిత అక్కడికి పూర్తయింది మంత్రం పూర్తయింది అని చెప్పడానికి ఇతి తర్వాత తర్వాత ఏముంది బ్రహ్మ అవి పశ్చితే ఆనందే తస్మాద్ ఏ తస్మాత్మనసంభూత సో మంత్రం పూర్తయింది కదా మడి బ్రాహ్మణం ఇది బ్రాహ్మణ భాగం వస్తుంది దానికి సంగతి దాన్ని ఇంట్రడ్యూస్ చే స్మర్ భాష్యకారు అందాము సర్వే వల్యర్థ్రహ్మవిదాప్నోతి పరం ఇది బ్రాహ్మణ వాక్యేన సూత్రిత ఇక్కడ మనం బ్రహ్మవల్లి అనే ఒక సెక్షన్ చదువుతున్నాం ఈ మొత్తం సెక్షన్ యొక్క సారము వల్లి అంటే తీగ క్రేపర్ గుమ్మిడికాయ గుమ్మిడిపాదు గుమ్మిడిపాదు యొక్క సార గుమ్మిడిపాదు బోళ్ళంతా వ్యాపిస్తుంది గోడ నేల అన్నీ అదే ఇంత వ్యాపించిన గుమ్మిడి పాదు యొక్క సారం ఎక్కడా అని వెతికితే ఉంటుంది అడుగులు ఎక్కడో ఉంటుంది ఇంత గుమ్మిడికాయ ఉంటుంది పచ్చగా దాన్ని సారము అంటారు అలాగే ఈ బ్రహ్మవల్లి యొక్క సారము సూత్రరూపంగా మొట్టమొదటి వాక్యంలో చెప్పబడింది ఏమిటది ఆది బ్రాహ్మణ వాక్యం బ్రాహ్మణ వాక్యం మంత్రవాక్యం రెండు ఉంటాయి కదా మంత్రం బ్రాహ్మణం నేను మీకు వివరించి చెప్పాను సో ఆ బ్రాహ్మణ వాక్యంలో మొట్టమొదటనే బ్రహ్మవేత్త అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు మోక్షమును పొందును హియర్ అండ్ అవ్ అప్నోతి అప్స్యతి కాదు పొందబోవును మరణించిన తర్వాత పొందును అలా కాదు వర్తమానకాలం పొందుచున్నాడు సో మళ్ళీ దీనికోసం వెయిటింగ్ ఏం కాబట్టి బ్రహ్మవేత్త జీవన్ముక్తిని పొందును ఇది బ్రాహ్మణ వాక్యం ఈ బ్రాహ్మణ వాక్యంలో మొత్తం వల్లి యొక్క సారమంతా ఇమిడి ఉన్నది అంటే వల్లిలో చెప్పినటువంటి వివరాలన్నీ కూడా ఆ బ్రహ్మ గురించి ఆ పొందడం గురించే అది సూత్రము ఎప్పుడు సూత్రము సూత్రం కింద భాష్యము ఉంటుంది సో ఈ సూత్రము సూత్ర వ్యాఖ్య విభృతి అని వృత్తి అని ఇలాంటి పదాలతో వాడతారు ఇది మంత్రాల్లోనే ఉంది వేదంలోనే ఉంది పద్ధతి వేదంలో ఉన్నదే తర్వాత మహర్షులు సూత్రాలని వాళ్ళు కూడా ఉపయోగించారు బృహదారం యుగంలో ఆత్మేత్యేవ అని సూత్రం బ్రహ్మ బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఆత్మేత్యేవోపాసీత ఆ సూత్రం కింద బోళంతా మంత్రాలు వివరణ అది ఉండదు కాబట్టి వైదిక ప్రక్రియ ఏది ఇక్కడ కూడా బ్రహ్మవిత్తు పరం అన్నది సూత్రము సూత్రిత ఈ సూత్రాన్ని వివరణ మొత్తం వల్లంతా అదే అంటున్నారు సచ సూత్రితోర్థ సంక్షేపత మంత్రేణ వ్యాఖ్యాత సో బ్రహ్మవిత్తు మోక్షమును పొందును అని సూత్రరూపంగా చెప్పిన విషయాన్ని మంత్రము దాన్ని దాని వెంటనే మంత్రం ఒకటొచ్చింది తదేశాభ్యుక్త అసత్యం జ్ఞానమునంత్రం న్రమ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇది అంతవరకు ఉన్న మంత్రం చేత ఆ సూత్రం మీదనే సరళమైన వ్యాఖ్యానం నడిచింది సంక్షేప వ్యాఖ్యానం మొత్తం వ్యాఖ్యానం అంతా అక్కడే వెళ్ళిపోయిందంటే ఇంక వెళ్ళేందుకు సంక్షేపంగా ఆ వ్యాఖ్యానం కూడా మనం చూశాం పునః తస్యవ విస్తరేణ అర్థనిర్ణయకర్తవ్య ఇది ఉత్తర తద్వృత్తిస్థానీయ్రంథ ఆరే తస్మాత్వా ఏత్యానస్త అర్థనిర్ణయ కర్తవ్యనికే ఆ సూత్రానికే అర్థాన్ని వివరంగా నిరూపించాలి అర్థాన్ని నిర్ణయించాలి అది కాదు చెప్పారు కదండి మంత్ర వ్యాఖ్యానం దానికే అన్నారు కదా అంటే మంత్రం సరళంగా సంగ్రహంగా చెప్పింది విస్తరేణ అర్థనిర్ణయ కర్తవ్య దాన్నే విస్తారంగా చెప్పాల్సి ఉంటుంది కాదండి మాకు బ్రహ్మ తెలిసిపోయిందంటే అక్కర్లేదు కాదండి బ్రహ్మ తెలియటంలో ఇంకా ఏవో కొన్ని ఆటంకాలు ఉన్నాయంటే కొంత విస్తారం అవసరం సో విస్తరేణ అర్థనిర్ణయ కర్తవ్య ఇది విస్త సంక్షేపంగా అర్థనిర్ణయం చేశాము విస్తారంగా అర్థనిర్ణయం చేయాల్సిన అవసరం ఉన్నది అనే ఉత్తర గ్రంథ ఆరభ్యే తరువాతి గ్రంథము ఆరంభింపబడుతున్నది తరువాతి గ్రంథము అంటే తస్మాత్వా ఏ తస్మాత్ ఇత్యాది సో ఆ విధంగా ప్రారంభమయ్యే తరువాతి గ్రంథమంతా కూడా ఆరంభింపబడుతోంది ఇది వృత్తిస్థానీయ వృత్తి అంటే విస్తారముగు వ్యాఖ్య అనర్థం ఇక్కడ ఈ సందర్భంలో కొన్ని చోట్ల వృత్తి అంటే సంక్షేపంగా ఉన్న చోటు కూడా వృత్తిశబ్ద ప్రయోగాన్ని చేస్తారు ఇక్కడ వృత్తి అనే ఆ మంత్రా సంక్షేపంగా మంత్రం చెప్పింది కనుక ఈ రాబోయేది విస్తారంగా ఉన్నది కాబట్టి వృత్తి అంటే వివరణము విస్తారము వ్యాఖ్య అది రాబోతోంది తస్మాత్వాయ తస్మాత్ అనే పదముల చేత కాబట్టి సో ఇక్కడి నుంచి రాబోయేటువంటి ఈ అనువాకంలో మిగిలిన వాక్యాలు తర్వాత అనువాకాలు ఆరేడు అనువాకాలు ఉన్నాయి ఆనందమీమాంస ఇవన్నీ ఉన్నాయి సో ఇవాళ అనుకున్న మంత్రాలు ఇవన్నీ కూడా విస్తారముకు వ్యాఖ్య దానికే బ్రహ్మవిత్ పరమాత్మోతి అనే సూత్రానికే ఇవన్నీ వ్యాఖ్య కాబట్టి ఆ బ్రహ్మవిత్ పరమాత్మోతి అన్న దాన్ని పుట్టుకుని మొత్తం విస్తారమంతా ఓకే అయితే ఇప్పుడు ఈ దాని స్వరూపం ఏమిటో మరి చెప్పండి మేము వింటాము అంటే ఆయన చెప్తున్నారు తత్ర సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ మంత్రాదవు తథం సత్యం అనంత ఆహా సో తే ఆ వృత్తి ఆ సూత్రంలో ఏం చెప్పారు బ్రహ్మ గురించి చెప్పారు బ్రహ్మవిత్ పరమాత్మ చెప్పారు అయితే ఆ బ్రహ్మేవుడు చెప్పండి ఏంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మంత్రంలో సంగ్రహంగా చెప్పారు అనంతమైన సత్యమే బ్రహ్మ అనంతమైన జ్ఞానమే బ్రహ్మ అని తరువాతి వాక్యం మొదటి వాక్యం ఏమిటి సత్యం బ్రహ్మ ఎటువంటి సత్యము అనంతమైన సత్యము బ్రహ్మ అవి నియమ్య నియామకత్వం ఉన్నది ఈ పదములకు మూడు పదములు ఒకదాని ఒకటి నియమిస్తూ అని అనుకున్నాం కదా కాబట్టి సత్యం అంటే ఘటం కూడా సత్యమే ఘటన దాకా ఎందుకు తాడు చూసి పాము అనుకున్నప్పుడు ఆ పాము కూడా సత్యమే